ఘటము చూపించగలుగుతారు ఎందుకని అది ఉంది తెలుస్తోంది గగబుగాని ఎందుకు చూపించలేరు అది ఉంది అని చెప్పడానికి లేదు తెలుస్తోంది అని చెప్పడానికి లేదు కాబట్టి గగబుగా చూపించడానికి వీరు కానీ ఘట చూపించగలుగుతా అర్థమైందా మీకు కాబట్టి ఏదైనా మీకు ఉంది అంటే తెలుస్తోంది అంటే కాబట్టి ఘటము అని మీరంటే ఉంది తెలుస్తోంది ఏమండి పటము టేబుల్ ఉంది తెలుస్తోంది మైక్ ఉంది తెలుస్తోంది కుక్కపిల్ల ఉంది తెలుస్తోంది మనిషి ఉంది తెలుస్తోంది మిత్రుడు ఉన్నాడు తెలుస్తున్నాడు శత్రువు ఉన్నాడు తెలుస్తున్నాడు అంటే అర్థం ఏంటండి ఈ జగత్తులో మీకు ఎన్ని అనుభవానికి వస్తున్నాయో వాటన్నిటి ఎందు ఉండుట తెలియుట అనే వెలుగు నిండి ఉన్నది కాబట్టి ఘటము అనే దృష్టాంతంలో ఉంది తెలుస్తోంది అది పురుషుడు ఘటమనే నామము దానికి చెందిన రూపము ఈ నామరూపాలు ఉన్నాయి చూసారా అది ప్రకృతి సరిపడిందండి సినిమా దేర మీద హీరో అనామము రూపము అది ఫిలిం ఆ హీరో ప్రకాశిస్తున్నాడు కదా అది వెలుగు సో ఈ విధంగా ఈ సకల జగత్తులో ఉంది తెలుస్తోంది పట్టుకోండి పదజాలాన్ని కొట్టుకోండి కొట్టుకోవాలి సో ఉంది అంటే సత్ తెలుస్తోంది అంటే చిత్ సచ్చిత్ దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఉంది అంటే సత్తా తెలుస్తోందంటే స్ఫూర్తి సత్తాస్ఫూర్తి ఇంకో రకంగా చెప్పాలంటే ఉంది అంటే అస్థి తెలుస్తోందంటే భాతి కాబట్టి అస్థిభాతి ఎక్కడి నుంచి వచ్చాయి పరమాత్మ నుంచి వచ్చాయి నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి ప్రకృతి నుంచి వచ్చాయి అర్థమైంది అది ఈ రెండింటి యొక్క కళ యొక్క చేత అస్థిభాతులు నామరూపాలతో కలిస్తే జగత్తు పుట్టింది నామరూపాలు ఉండి అస్థిభాతులు లేకపోతే జగత్తు లేదు అస్థిభాతి ఉండి నామరూపాలు లేకపోతే జగత్తులేదు ఇప్పుడు మీకు ఆ శ్లోకం తెలిసిపోయిందండి మమయోనిర్మద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధాన్యహం సంభవసర్వభూతాం తోభవతి భారత తథ అంటే కాంబినేషన్ ఏ కాంబినేషన్ ప్రకృతి పరమాత్మ కాంబినేషన్ వలన ఈ సకల ప్రాణులు పుట్టుతున్నవి భాష్యం మొక్క అంటున్నాడు నా యొక్క అంటే అర్థం ఏంటో తెలుస్తున్నా అండి ఇప్పుడు మమ మమ కా కారు ఉంటుంది ఈ కారు ఏమిటండి మమ అంటాడు అంటే అర్థం ఏంటి అది నాది నేను దాన్ని అధీనంలో పెట్టుకున్నాను దాన్ని నేనే నడిపిస్తాను నువ్వు దాన్ని కేసు గట్టిగా చూడొద్దు ముట్టుకోవడం మాట అలాంటివి గట్టిగా చూడడానికి కూడా వీల్లేదు దాన్ని మమ అంటే పరమాత్మ ఆ ప్రకృతిని అంత పర్ఫెక్ట్గా తన వశంలో పెట్టుకున్నాడు అని అర్థం స్వభూత మదీయా మాయా త్రిగుణాత్మిక అది నా అంటే నాకు చెందిన నాకంటే ఎన్నడూ భిన్నముగా లేని ఇప్పుడు పరమాత్మ కంటే భిన్నంగా ఈ ప్రకృతి మనుగడ ఉంటుందా దానికి ఉండనే ఉండదు మాయాశక్తికి శక్తిమాన్ కంటే శక్తికి మనుగడ విధి భిన్నంగా ఉంటుందా ఉండదు నిజానికి పరబ్రహ్మ అని మీరు తీసుకుని ఆ పరబ్రహ్మకి శక్తిని జోడిస్తే సగుణ బ్రహ్మ అంటారు మీరు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు నర్సనల్ గార్డన్ అంటారు మీరు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు ఏ దేవుణ్ణి పూజిస్తారు రాముడిని పూజిస్తాం పూర్వకాలం వాళ్ళు రాముణ్ణి పూజించేవాళ్ళు ఆధునిక కాలంలో బాబాని పూజిస్తున్నారు వదిలేండి ఏదైతేనేమి పేరేగా మారింది తత్వం ఒకటేగా రాముడు అన్నప్పుడు నుంచి వచ్చాడు ఆ పరబ్రహ్మకు శక్తిని జోడిస్తే రాముడు వచ్చాడు బాబా ఎక్కడి నుంచి వచ్చాడు పరమాత్మకు శక్తిని జోడిస్తే బాబా వచ్చాడు కాబట్టి సో ఆ పరమాత్మ పరబ్రహ్మ నిర్వికారము నిరాకారము నిర్గుణము అని మీరు భావన చేశారనుకోండి పరమాత్మ ఒక్కటియే అద్వయము ఆ పరమాత్మ ఈ జగత్తుని సృష్టిస్తున్నాడు నిలబెడుతున్నాడు తనలో కలిపేసుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు సృష్టి స్థితిలో ఏమో చేస్తున్నాడు అన్నారనుకోండి అంటే ఆ పరమాత్మకి శక్తి తోడైనది కాబట్టి శక్తి అనేది ఈ శక్తి ప్రసక్తి ఎందుకు వచ్చింది ఇక్కడ పరమాత్మ సృష్టి స్థితిలయములను చేస్తున్నాడు అనే ప్రకరణంలో శక్తి యొక్క ప్రసక్తి వచ్చింది సృష్టి స్థితి లయములు పక్కన పెట్టి పరమాత్మ పరమాత్మయే అన్నప్పుడు శక్తి అనే మాటే ఉండదు ఇప్పుడు ఒక ఒక ఆయన ఆయన అమ్మగారో డ్యాన్స్ చేసి డ్యాన్సర్ ఒక ఆయన గలరు ఆయన అనుకున్న ఒక ఆయన డ్యాన్సరు మంచిగా డ్యాన్స్ చేస్తాడు అంటే ఇప్పుడు ఆయన ఇలా కుర్చీలో కూర్చుని కొనుబాట్లు పడుతున్నాడు అనుకోండి ఆయనలో డ్యాన్స్ చేసే శక్తి ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఆ శక్తి యొక్క ప్రసంగం ఏమైనా ఉందా ఇప్పుడు లేదు ఇప్పుడు ఆయన ఎవరు ఆయన ఆయనే ఆయన డ్యాన్సర్ అని కూడా అనకూడదు ఒకవేళ డ్యాన్సర్ అంటే అంతకుముందు చూశారు కాబట్టి ఆ సంస్కారాన్ని బట్టి అనాలి లేకపోతే ఈరోజు సాయంకాలం ఆయన డాన్స్ చేయబోతున్నాడు కాబట్టి ఆ భావాన్ని బట్టి అనాలి కానీ ఆయన కూర్చీలో కూర్చుని గునుబాట్లు పడుతుంటే డ్యాన్సర్ అని ఎలా అంటారు అంటారు ఆయన ఆయనే ఆయన స్టేజ్ మీదకి వచ్చాడు గజ్జ కట్టి డ్యాన్స్ చేస్తున్నాడు బిర్జు మహారాజ్ ఆయన అలా డ్యాన్స్ చేస్తారు చాలా గొప్ప డ్యాన్సర్ ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఇప్పుడు ఆయన ఎందు ఒక శక్తి మీకు అనుభవం కనబడుతుంది ఆ శక్తి కనబడుతుంది ఇప్పుడు ఆ శక్తి ఆయనకంటే భిన్నంగా ఉంటుందా ఆయనలో అంతర్గతమయ్యే ఉంటుందా ఆయనలో అంతర్గతమయ్యే ఉంటుంది ఇంకా ఆ డ్యాన్స్ అనేదాన్ని వ్యాఖ్యానం చేయటం కోసం శక్తి అనే మాటని మనం ప్రవేశపెట్టినాము తప్ప వాస్తవంలో ఆయనకంటే భిన్నంగా మరొకటి ఉంది అని చెప్పడం నందు అభిప్రాయము కాదు కాబట్టి సో ఇప్పుడు దేవుడు ఏమిటంటారు ఇంతకేను దేవుడు నిర్గుణుడా సగుణుడా రెండు ఆయనే నిర్గుణుడు అన్నా ఆయనే సగుణుడు అన్నా బంగారము బంగారము అంటే నిర్గుణము బంగారము నుండే ఆభరణములన్నీ పుట్టును అంటే సగుణము సగుణము ఇప్పుడు బంగారము సగుణమా నిర్గుణమా అదే రెండు కూడానయ్యా సందర్భాన్ని బట్టి ఉంటుంది వా ఇనిట్సెల్ఫ్ అది సగుణమా నిర్గుణమా ఇనిట్సెల్ఫ్ అది సగుణము కాదు నిర్గుణము కాదు ఓ సందర్భంలో సగుణం అన్నాం ఆ సందర్భాన్ని పక్కన పెట్టించినప్పుడు వచ్చింది వాస్తవానికి సగుణం అని అనకపోతే నిర్గుణం కూడా అనక్కర్లేదు సగుణం అనబట్టే నిర్గుణం అనాల్సి వచ్చింది ఇప్పుడు ఒకసారి ఇవో దృష్టాంతాలు దాలో చెప్పచ్చు సో సగుణం అన్నాం కాబట్టి నిర్గుణం అనాల్సి వచ్చింది సగుణం మాటే లేకపోతే నిర్గుణం అనే మాటే ఉండదు దెన్ వాట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అది ఏదో అదే నిర్గుణం ఉన్నావే అవును సగుణం అన్నాం కాబట్టి నిర్గుణం ఉన్నాం ఓకే కాబట్టి ఆ పరమాత్మ విషయంలో కూడా మనం ఆ విధంగానే తెలుసుకోవాలి సో పరమాత్మ యొక్క అంచేతనే దాన్ని మాయన్నారు ఓసారేమో పరమాత్మ యొక్క శక్తి అంటే ఏదో తేడాగా ఉందన్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే మళ్ళీ వీడు కవర్ చేసేసుకుంటాడు వెంటనే చెప్పలు వేసుకుని అబ్బే అబ్బాయి ఆయన కంటే లేదు అంటాడు ఇంతకుముందే ఆయన యొక్క శక్తి అన్నావు కదా ఆయన యొక్క శక్తి అంటే మరి భిన్నంగా ఉన్నట్టే అంటే కదా అంటే చెంపలు వేసుకుని అబ్బాయి భిన్నంగా లేదు అని చేతనే మాయా అన్నారు అది ఉందనడానికి లేదు లేదనడానికి లేదు మాయా యా మా అది త్రిగుణాత్మకము ఈ మాయలో మూడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు సినిమా ఉంది సినిమాలో మూడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సినిమాలో పర్వతములు కొండ నదులు మొదలైన పదార్థములు ఉంటాయి కదా అది తమో గుణము అక్కడ హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తారు హీరో విలన్ కొట్టేసుకుంటూ ఉంటారు అవి రెండు కూడా రజోగుణము హీరో అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు కదా దాంట్లో తెలివితే ఉంటాయి రసాలు ఉంటాయి అదంతా సత్వగుణం ఓ ప్లాట్ ఉంటుంది ఒక కథ ఉంటుంది కథా వస్తువు ఉంటుంది ఆ కథను చెప్పేటువంటి పద్ధతి ఉంటుంది దర్శకుని యొక్క మహిమ ఉంటుంది దర్శకుని యొక్క ప్రజ్ఞంతా మీకు కనపడుతూ ఉంటుంది సినిమాలో సినిమాని కావ్యము అన్నారు దృశ్య కావ్యము కావ్యములు రెండు రకములు శ్రవ్యము దృశ్యము శ్రవ్యమంటే వినేది వాల్మీకి రామాయణం శ్రవ్య కావ్యం కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలము దృశ్య కావ్యం అభిజ్ఞాన శాకుంతలాన్ని చైనా భాషలోకి అనువాదం చేసి బీజింగ్లో ఎన్నో కొన్ని వందల సార్లు ప్రదర్శించారు వాళ్ళు దాన్ని ఎంతో ప్రేమతో చూశారు రష్యా భాషలోకి అనువాదం చేసి మాస్కోలో ఎన్నోసార్లు ప్రదర్శించారు న్యూయార్క్ బ్రాడ్వే అని ఉండే వన్హ్యాటర్లో బ్రాడ్వే బ్రాడ్వే అంటే ఈ థియేటర్స్ అన్నీ ఉన్నటువంటి ఆ ఆ థియేటర్స్ అన్నీ ఉంటాయి అక్కడ ఆ థియేటర్లో అభిజ్ఞాన శాకు ఫలాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించారు గొప్ప నాటకం దృశ్య నాటకం మన వాళ్ళ ప్రదర్శించహారాష్ట్రలో కూడా అభిజ్ఞాన శాకంతరం ప్రదర్శించారు ఇట్స్ అేట్ డ్రామా కాళిదాస్ గారి డ్రామా మనకి అంతసేపు సినిమాలు వచ్చి మింగేసింది డ్రామాలని సినిమాలు ఏ కళలు మిగలలేదు అన్ని కళలని ఆపోషణ పట్టేసింది సినిమాలు ఇంకా సినిమాలే మిగిలేవు కానీ అది కూడా దాన్ని మనం ఇయ్య స్టాప్ ఇట్ కాలప్రవాహంలో అలాపోతూ ఉంటుంది ఫస్ట్ కాబట్టి సినిమాలో మూడు గుణాలు ఉంటాయి జగత్తులో కూడా మూడు గుణాలు ఉంటాయి ఇంక ఈ మూడు గుణాల పాట ఇది ఈ మిగిలిన ఈ రెండు అంతా కూడా పదిహేను రెండు వేల అంతా కూడా మనం ఈ మూడు గుణాలతో మనం ప్రసంగం ఉంటా ఉంటుంది మీరు మూడు గుణాలు మాకు విసిగిస్తుందంటే మీరు ఇంటి దగ్గర ఉండాల్సి ఉంటుంది ఇంకే పైనంతా మూడు గుణాల ప్రసక్తే ఇది పేరే అలా ఉన్నది ఈ అధ్యాయం త్రిగుణాత్మక ప్రకృతి అది అది ఏ యోని అది ఏ సకల జగత్తుకి మూలకారణము యోని అంటే మూలకారణము దాన్ని మహద్బ్రహ్మ ఎందుకన్నారండి సర్వభూతాం సర్వహా యోని సర్వభూతానా సర్వభూతానాన్ని యోనితో కలుపుకోవాలి సకల ప్రాణులకు లేక స పంచభూతములు సర్వభూతములు అంటే పంచభూతములు వాటికి ఎలా చెప్పినా చెప్పచ్చు భూత శబ్దానికి పంచభూతములు అని అర్థం చెప్పొచ్చు ప్రాణులు అని అర్థం చెప్పచ్చు రెండు అర్థాలు ఉన్నాయి రెండు కూడా ఫిట్ అవుతాయి అక్కడ కాబట్టి ఈ సకల ప్రాణులకు మూల కారణము ఆ ప్రకృతి ఆ ప్రకృతి మహత్ అది ఎందుకని సర్వకార్యేభ్యో మహత్వాత్ మహత్ మహత్ కొంచెం ఎదురుకు వెళ్ళండి శంకర భగవత్పాదులు జంబుళ్ళుగా పెడతారు వర్డ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా చేసుకోండి అలాగా సర్వకార్యేభ్యో మహత్వాత్ మహత్ ఎవడ అలా చూస్తున్నారు మహత్ అనే మాట కనపడలేదా ఉంది కదండి రెండు రెండు పదాలు దాటిన వెంటనే ఉందిగా మరి దానికోసం అంత అలా బెంగ పెట్టుకుంటారేమి సర్వకార్యేభ్యో మహత్వాత్ మహత్ దాని మహత్తలు ఎందుకన్నారు గొప్పది కనుక వేటికంటే గొప్పది ఈ సృష్టింపబడే సకల పదార్థముల కంటే ప్రాణుల కంటే అది గొప్పది కనుక ఎందుకు గొప్పదయండి కాబట్టి బంగారము సృష్టింపబడే ఆభరణములన్నిటికంటే గొప్పదా కదా అంతే కారణము గొప్పది కార్యము కంటే కాబట్టి ఈ సకల జగత్తు ఏ మూల ప్రకృతి నుండి పుట్టినదో ఆ మూల ప్రకృతి ఈ సకల జగత్తు కంటే గొప్పది కాదు మరి గొప్పది భరణాచ్చస్వ వికారాణం బ్రహ్మ దాన్ని మహత్ అన్నారు బ్రహ్మ అంటున్నారు ఈ బ్రహ్మ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే భ్రీ భరణే అనే ధాతువు వచ్చింది భరణాత్ అంటున్నారు కదా భరణాత్ బ్రహ్మ ఇంకో సందర్భంలో బృహ బ్రూహి వృద్ధ్ అనే ధాతువు నుంచి సాధారణంగా అలా చెప్తారు బృహ బృహి వృద్ధవు అనే ధాతువు నుంచి పుట్టింది అని చెప్తారు బ్రహ్మ కానీ ఇక్కడ అది పరబ్రహ్మ చెప్పేప్పుడు బృహ బృహి వృద్ధవు అది పరబ్రహ్మ కానీ ఇక్కడ ప్రకృతిని కూడా బ్రహ్మనే అంటున్నారు ఇక్కడ బృహ బృహి వృద్ధవు అనే అర్థం కాకుండా భరణాత్ బ్రహ్మ నిలబెట్టేది భరించుట అంటే నిలబెట్టుట సో భ్రూ ధారణ పోషణయోహో దుధాని ధారణ పోషణయోహో అని ఉంది అంటే కూడా ఏదో భ్రూ భరణే నిలబెట్టుట అనే పదము దాని నుంచి బా బాయింది బా బావుతుంది దాన్ని భష్ భావము దాన్ని రివర్సల్ చేస్తే బాబాయింది అలా అనిపిస్తోంది నేను కూడా ఒకసారి బెల్లం కొండవారి వ్యాఖ్యానం చూస్తాను కాబట్టి సర్వ వికారములను వికారములు అంటే పుట్టేవి పృథివీ అపు తేజస్సు వాయువు ఇవన్నీ వికారములు పరమాత్మ శక్తి నుంచి పుట్టినవి లేదా సకల ప్రాణులు కూడా పుట్టేవి కనుక అవి వికారములు అనబడము ఈ వికారములనన్నిటినీ నిలబెట్టేది ఏది ఆ మాయాశక్తియే ఏమన్నా ఆభరణ ప్రపంచంలో నెక్లెస్లు కంకణములు ఇత్యాది అనేకములైన ఆభరణములు ఉన్నాయి కదా వీటన్నిటినీ నిలబెడుతున్నది ఏది పొందాలి కాబట్టి సర్వవికారములను అంటే పుట్టేవాటిని తన నుండి పుట్టేవాటిని స్వవికారములను నిలబెడుతూ ఉంటుంది కనుక ఆ మాయాశక్తికి బ్రహ్మ అని పేరు ఇప్పుడు మూడు మూడు పదాలు చెప్పారు ఒకటి యోని రెండు మహత్ మూడవది బ్రహ్మ ఇటీ యోని ఏవ విశిష్యతే అయోనికే యోనికే ఈ మహతు బ్రహ్మ అనే పదములు విశేషణములు యోని మూల మూల ప్రకృతి ఎటువంటి మూల ప్రకృతి మహత్ బ్రహ్మ అటువంటి మూల ప్రకృతి సో అక్కడికి మొదటి హాఫ్ అయింది అటువంటి ఆ మూల ప్రకృతి ఎందు ఇప్పుడు సత్తాస్ఫూర్తులను నింపాలి రోజు సినిమా మీకు ఇదో ఇది వచ్చేసింది ఫిలిములు వచ్చేసాయి ఫిల్ములు పెట్టేలో పట్టుకొస్తారు రెండు మూడు పెట్టేలు ఫిల్ములు వచ్చేసాయి ఇంకేముంది సినిమాలు చూసేసినట్టు అయిపోయింది అయిపోతుందా అయిపోదు ఆ ఫిల్ముల్లో ఏం నింపాలి వెలుగు నింపాలి కదా వెలుగు నింపకపోతే ఇంకా సినిమా చూసినట్టు సినిమా ఉండదు వెలుగు నింపితేనే సినిమా అలాగే ఈ ప్రకృతి సిద్ధంగా ఉన్నది కానీ ఆ ప్రకృతిలో పరమాత్మ తన చైతన్యమును నింపాలి సత్తాస్ఫూర్తులను నింపాలి ఇది ఎలాగుందంటే తరంగానికి కావలసిన డిజైన్ అంతా వేసి పెట్టేశామండి నీళ్లు మాత్రమే తరవాయి లేదా నెక్లెస్ కంకణము వాటన్నిటికీ కావలసిన మూసలు మూసలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం బంగారాన్ని కలిగించడానికి ఫర్నెస్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి బంగారం మాత్రమే తరవాయి అన్నట్టు సో మీరు ఎప్పుడైనా పత్రికా పులావు అని ఎప్పుడైనా విన్నారా పథర్కా పులావు పులావు అంటే తెలుసా పులావ్ అంటే పులావే పత్ర్ ఒక ఆయన వెళ్ళి ఒక అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు నాలాంటి భిక్షుకుడు అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు అమ్మా మీరు పత్రకా పులావు ఎప్పుడైనా తిన్నారా అనేది అంటే ఆవిడన్నీ చూడు మీకు సమయం సందర్భం లేదు ఇప్పుడు ఏమీ లేదు వెళ్ళి అవతల కింద అంటే నేను నాకు మీరు ఏమీ పెట్టద్దు నా నేను మిమ్మల్ని పెట్టమని అడగడానికి రాలేదు మరి ఎందుకు వచ్చేవా మీకు పథరికా పులావు ఎరుగుదురా మీ చేత పత్తరికా పులావు తిరుగుద్దామని వచ్చాడు అంటే అంటే ఆవిడికి ఆ కు క్యూరియాసిటీ వస్తుంది ఓ క్యా హెల్తుంది నేను మీ చేతి తినిపిస్తాను పథరికా పులావు మీ చేతి తినిపిస్తాను చూడు చూడో నేను నీకేమీ వండి పెట్టను మీరే వండి పెట్టుతున్నాను మీరు చాలాసార్లు నాకు భోజనం పెట్టారు ఈ రోజు పట్టుకు మీకు పత్తరికా పులావు నేనే తినిపిస్తాను సరే అయితే మీరు తినిపించు చూడమ్మా నాకు ఒక స్టవ్ ఒకసారి ఇప్పించండి అంటే స్టవ్ ఎందుకంటే పత్తరికాయ పులావ్ స్టవ్ లేకుండా ఎలా వస్తుంది సరే ఆవిడ స్టవ్ తీసుకొచ్చి పెట్టింది గిన్నె కూడా ఇప్పించండి గిన్నె పెట్టింది నీళ్లు కూడా పట్టుకురండి నీళ్ళు పొట్టు ఏమైనా పత్రిక పొలావతో ఇవ్వండి మరి పు పొలాలు కావాలంటే మరి అవన్నీ ఉండాలి కదా మరి ఓకే ఇవిస్తారా సబ్జీలోంచి ఐదు గుడకరాళ్ళు తీశాడు పత్త అవి ఎదురుకుండా పెట్టుకున్నాడు ఇప్పుడు పత్రరికాయ పొలా రెడీ చే తయారు చేయాలి ఒక గుప్పెడు బియ్యం ఇవ్వ కాజిరాలు పథరికాయ పులావ్ అవును ఇదిగో పత్ర్ రీ పరి చే అవుతాహే పులావ్ అవుతా పత్తరికాయ పులావ్ ఒక్క గుప్పుడు బియ్యం వేస్తే కూడా శోభలా ఉంటుంది ఒక్క తల్లిడు బియ్యం ఇప్పించండి తల్లి అంటే ఆవిడ పాపం వీడి పత్రి పులావ్ చేస్తాడేమో అది ఉంటుందో చూద్దామని తమ్మిడి బియ్యం పట్టుకొచ్చు చూడమ్మా పత్రికా పులావకి మెయిన్ ఐటమ్ పత్ర్ దచ్చేసాను పోపు సామాను మీరు ఎలాగా మీ దగ్గరే ఉంటుందని తేలేని మీరు కంగారు లేదు ఒక పావు గంట టైం పడుతుంది మీరు పోపు సామాన్ లోపల ఇవ్వండి అంటే ఆవిడనుకుంది పోపే కదా పోంలే అది సరే అలా ఇస్తాను మొదలుపెట్టి పత్రికా పోలం ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి వెలిగించాడు స్టవ్ మీద పెట్టాడు నీళ్లు పోశాడు ముందు పత్తరం వేశాడు దాని గులకరా ఆవిడ అటు అటు బియ్యం కూడా పోస పోసి ఈ లోపల కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా ఆవిడని అడిగి తెచ్చుకున్నాడు పసుపు ఉప్పు లేకపోతే పులావ్ ఏమిటండి అంచేత అవి కూడా తర్వాత పోపు కూడా ఆవిడే ఇచ్చింది ఒక్కొక్కసారి నూనె రెండు చెంచాలు నూనె కూడా ఆమె ఇచ్చింది పోపు వేసి అంతా పెట్టి వడ్డించాడు అవి ఆ పత్రిని తీసి వాడి పులావులు వడ్డించాడు సో పత్తరికాయ పులావు చేయమంటే బియ్యం అవి లేకుండా పథరికాయ పులావ్ ఎలా ఉంటుంది ఆ ఇదిగో మాయాసక్తి ఉన్నది జగత్తు పుట్టేయాలి అంటే ఎలా పుట్టింది ఫిల్మ్స్ వచ్చాయి సినిమా చూసేయాలి అంటే ఎలా చూస్తారు వెలుగు ఉండద్దండి ఏమైనా సరిపడిందా కథ సరిపడిందా సరిపడింది సరిపడలేదనద్దు మీరు మంచి కథ చెప్పారని నాకు సడన్గా గుర్తుకొచ్చింది పత్తరికా పులావ్ అనే కథ బియ్యం ఉండాలి కులాలకి పత్తలు ఉంటే సరిపడదు ఆ రకంగా ఈ ఫిలిములు ఉంటే సరిపడదు వెలుగు ఉండాలి ఆ వెలుగు పరమాత్మ ప్రొవైడ్ చేస్తాడు సత్తాస్ఫూర్తులను తస్మిన్ దానియందు దానియందుంటే ఏమిటి మహతి బ్రహ్మని యోనౌ సప్తమే భక్తులలోకి మార్చుకోవాలి మహత్ బ్రహ్మ యోనిహే అని కదా సప్తమిలోకి మార్చండి మహత్ కాస్త మహతి బ్రహ్మ బ్రహ్మణి యోనిహి యోహం మీరు మిమ్మల్ని నేను తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే టీవీలోకి వచ్చి లేకపోతే సభావేదికల మీదకి వచ్చి భగవద్గీత పాఠం చెప్పేవాళ్ళు కూడా విభక్తి జ్ఞానము శబ్దజ్ఞానము లేకుండా ఉన్న రోజులు ఇవి అటువంటిప్పుడు ప్రథమా విభక్తి సప్తమీ విభక్తిలోకి వచ్చింది అని నేను అన్నప్పుడు మీరు నాకేసి ఏదో వెర్రి చూపులు చూసినట్లయితే నేను మిమ్మల్ని తప్పు పట్టుటలేదు ఎందుకంటే విభక్తి జ్ఞానం మీకు అందరికీ ఉండాలని అపేక్షించడం నా దోషం కదా కాబట్టి తస్మిన్ దాని ఎందు దాని ఆ మహత్తది అది బ్రహ్మ అది సకల ప్రాణులకు యోని దానియందు గర్భం దానియందు గర్భమును నేను నిక్షేపిస్తాను గర్భం అంటే ఏదో తెలుసిన ఇప్పుడు ఆ ఫిలింనందు నేను గర్భమును పెడతాను గర్భమును నిక్షేపిస్తాను అలా నిక్షేపిస్తూనే ఆ ఫిలిము ధగధగాయమానంగా మీరు తెర మీద అద్భుతంగా ప్రకాశిస్తుంది ఇప్పుడు ఆ గర్భం ఏమిటి ప్రకాశం అలాగే ఆ పరమాత్మ ఆ ప్రకృతి శక్తి ఎందు మాయాశక్తి తన యొక్క సత్తాస్ఫూర్తులను నిక్షేపిస్తూనే హిరణ్య గర్భుడు ప్రకటమవుతాడు ఎవడండి హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడంటే ఈ సకల బ్రహ్మాండ రూపముగా ఉన్న ఆ దేవుడు సరిపడిందండి అర్థమైందా హిరణ్య గర్భుడు ప్రకటమవుతాడు అంటే సకల బ్రహ్మాండ రూపముగా ఉన్న దేవుడే అంతకుముందు ఆయన ఉత్తి ఉత్తి దేవుడు ఇప్పుడు మాయాశక్తి జోడించడంతో సకల బ్రహ్మాండ రూపమైన దేవుడుగా ప్రకటమైనాడు హిరణ్య గర్భుడనే పదము ఇది ఎలాంటిదంటే బ్రహ్మదేవుడు అని పురాణంలో చెప్పేది అది దానికి దీనికి విష్ణు అంటే పరబ్రహ్మ మీరు ఇంక శివుడు ఎవడని అలా సాగతిస్తే వర్క్ ఉంటాడు విష్ణు అంటే పరబ్రహ్మ విష్ణు యొక్క నాభియందు పద్మము అంటే అదంతా మాయాశక్తి ఆ మాయాశక్తి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడంటే హిరణ్య గర్భుడు ప్రకటమైనడు ఈ ఉపనిషత్తుల్లో చెప్పిన తత్వాన్ని అక్కడ పురాణ గాథ కింద చెప్పారు అది నభ అంటే నాభి అని అంటారు యొక్క నాభి నాభి అంటే నాభ ఆకాశము ఆకాశంలో బ్రహ్మాండము అది ఏ పద్మము ఆ పద్మమునందు బ్రహ్మదేవుడు ఉన్నాడంటే ఆ బ్రహ్మాండ రూపంగా హిరణ్య ఉన్నాడు అని అర్థం దీన్ని మీరు కథ కింద మార్చేసేపటికి దాంట్లో ఉండేటువంటి తత్వం అంతా కూడా కొంత గడబిడయ్యే అవకాశం ఉన్నది కథ కింద మార్చేసేపటికి ఆ కథ కథ కింద మార్చడంలో అటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి ఒక రకంగా ఇబ్బందులు ఉంటాయి ఇంకో కొంత శోభ కూడా ఉంటుంది అది తెలుసుకునే వాటిని బట్టి ఉంటుంది హిరణ్యగర్భస్ స్వగర్భం హిరణ్యగర్భస్ జన్మనోజం సర్వభూత జన్మ కారణం బీజం దామి నిక్షిపామి సో ఆ మాయాశక్తి ఎందు నేను నిక్షేపిస్తాను అంటే ఉంచుతాను దేనిని గర్భమును అనగా గర్భము అంటే బీజము ఇప్పుడు అసలు మొత్తం సినిమా అనే ప్రపంచం అదంతా ఓ ప్రపంచం ఆ ప్రపంచమంతా కూడా చక్కగా ఆవిర్భవించడానికి కావలసినటువంటి బీజశక్తి అది ఆ విరుగు దాన్ని లో నింపుతాను అన్నట్టు ఓకే అలాగనమాట నీకు దృష్టాంతంతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఇప్పుడు సినిమా ప్రపంచమునంతని కలిపి హిరణ్య గర్భుడు అనొచ్చు హిరణ్యరద్ధుడు అనొచ్చు ఇప్పుడు సినిమా ఉందనుకోండి ఆ సిప్పుడు అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోండి దృష్టాంతం మార్చక్కర్లేదు ఒకసారి సత్యజిత్ రే ఓ ప్రశ్న అడిగారు ఓ ఇంటర్వ్యూలో నేను చూశాను ఆ ఇంటర్వ్యూ ఆయనకు ఆస్కర్ అవార్డు ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూని ఆస్కర్ అవార్డు ఎప్పుడో ఇచ్చారో ఇరవై ఏళ్ళు అయినా ఆయన బతికుండగా సత్యజిత్ రే అంటే తెలిసిన పతేర్ పాంచాలి ఇత్యాది ప్రసిద్ధములైనటువంటి ప్రాచీన కాలానికి చెందిన సినిమాలు తీసినవాడు ఆయన బెంగాలీ సో ఆయన అడిగారు ఎవండి సినిమా తీయాలి అనే ఒక నిర్ణయం మీరు ఎలా చేసుకుంటారు అని అడిగారు అది కాయనన్నాడు అలాంటి నిర్ణయం ఉండదండి నా దగ్గర నేను నా పన్నే చేసుకుంటూ ఉంటాను సడన్గా నాకు ఒక స్టోరీ నా కంటబడుతుంది నా బుద్ధికి తెలుస్తుంది ఒక స్టోరీ ఆ స్టోరీ చూసిన వెంటనే నేను నిజానికి రోజుకి అరడదని స్టోరీలు చూస్తూ ఉంటాను కానీ ఒక నెలలో వంద స్టోరీలు చూస్తా కానీ ఒక పర్టికులర్ స్టోరీ చూసేప్పటికీ అది నా మనస్సుకి వచ్చేస్తుంది అదిగో హిరణ్య గర్భుడు బుద్ధిశక్తి హిరణ్య గర్భుడు అంటే బుద్ధిశక్తి ప్రధానుడు జ్ఞానశక్తి ప్రధానుని హిరణ్య గర్భుడు అంటారు ఆ స్టోరీ నా మనస్సుకి ఆ మొత్తం కథా వస్తువు అంతా కూడా నా బుర్రలోకి వచ్చేస్తుంది ఆ విధంగా సినిమా మొదలవుతుంది అన్నాడు ఆయన అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది చేసినా ఆయన అడిగాడు ఓకే ఆ కథా వస్తువు అంతా మీ బుద్ధిలోకి వచ్చేసింది ఆ తర్వాత మీరు ఏం చేస్తారు సినిమా తీయడంలో ఏ ఏ పార్ట్లు మీరు నిర్వహిస్తారు మిగిలినవి ఎవరు ఏం చేస్తారు అని అడిగాడు అయితే ఆయన ఏమి ఎప్పుడో చూడండి ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా ఆ తర్వాత అన్నీ నేనే చేస్తాను ఇంచుమించు అన్నీ నేనే చేస్తానని చెప్పి అంటే ఏమిటండి కెమెరా మ్యాన్ ఉంటాడు వాడి పక్కన కెమెరామ్యాన్కి ఒక ఉంటుంది వాడి పక్కన ఓ సీట్ ఉంటుంది ఆ కెమెరా వెనకాల రెండు సీట్లు ఉంటాయి ఒక సీట్లో కెమెరా మ్యాన్ ఇంకో సీట్లో ఈయన సత్యజిత్ కూర్చుంటాడు అంటే మీ కెమెరా తెలుసు తెలుసు నాకు కెమెరా నేను ఐ కెమెరా కెమెరా ఉంటాడు కొట్ స్టిల్ ఐ కెమెరా ఓకే మేకప్ మ్యాన్ ఐఆమ్ విత్ హేమ్ మేకప్ అంతా ఈయనే చూస్తాడు అంటే మరి మీరు ఎన్ని చూడండి అన్నీ నేనే చూస్తాను ఇంచుమించు అన్నీ నేనే చూస్తాను ఫైనల్గా ఫిలిములు లేబుల్స్ వేయటాలు పెట్టెల్లో పెట్టడాలు అలాంటివి తప్పించి నేను మొత్తం సినిమా అంతా నేనే చూస్తానని చెప్పాడు ఆయన రెట్ ఈ మచ్ ఎవ్రీథింగ్ ఐ డూ అని చెప్పాడు అదే హిరణ్య గర్భుడు అంటాయి కాబట్టి ఇప్పుడు ఆయన తీసే పథేర్ పాంచాలి అనే సినిమా ప్రపంచానికి హిరణ్య గర్భుడెవరు సత్యజిత్రే అదేవిధంగా ఈ సకల జగత్తు అనే ప్రపంచ ఈ సకల జగత్తునికి హిరణ్య గర్భుడు ఎవరు ఆ పరమాత్మ నుండి ప్రకటమైనటువంటి మాయాశక్తి చైతన్యము మాయాశక్తిలో నింపిన చైతన్యము ఆయనకి హిరణ్య అని పేరు హిరణ్యము అంటే ఆ చైతన్యానికి ఆ తేజస్వికి హిరణ్యము అని పేరు ఆ హిరణ్య గర్భుని నుండియే సకల ప్రాణులు కూడా పుట్టినవి అంటే సకల ప్రాణుల రూపముగా హిరణ్య గర్భుడే ప్రకటమగుతాడు కాబట్టి ఆ హిరణ్య గర్భుని ఆ శక్తి సకల జగద్రూపముగా ప్రకటమయ్యే శక్తి అక్కడి నుంచి ఆ పరమాత్మ నిక్షేపించినాడు సత్తాస్ఫూర్తులను నిక్షేపించినాడు నేనే నిక్షేపించినాను క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయశక్తిమాన్ ఈశ్వర అహం ఇప్పుడు ఆ శ్లోకంలో అహమ్మనుంది నేను నేను నిక్షేపిస్తున్నాను అంటే నేను అనగానే మీరు శ్రీకృష్ణుడు అని చెప్పకూడదు ఇక్కడ శ్రీకృష్ణుడు గురించిన కథ కాదు ఇది మీ ఇప్పుడు కొంతమంది వ్యాఖ్యాతలు నేను ఒకసారి ఏదో ఏదో ఉపన్యాసం చెప్పా శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ అహమ్మన్న పదానికి శ్రీకృష్ణుడు అక్కడితో ఆపచే పర్వాలేకను శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణ పరంబ్రహ్మాన్ని మనం అర్థం చేసుకుంటాం దేవకీనందనుడు అంటాడు అనేప్పటికీ మీరు ఆల్రెడీ యూ హ్యావ్ ఓ డైల్యూటెడ్ ఇది రుక్మిణీ పతి అంటాడు గోపికాలోలుడు అంటాడు మురళీ వా వాదకుడు ఇంక ఇలా మొదలు పెడితే ఇంకా అది ఫిలాసఫీ అయిందా పురాణం అయిందా అది అలా మొదలుపెట్టకూడదు ఏం శంకర భాష్యం అనుకుంటున్నారా లేకపోతే ఏదైనా కాళికా పురాణం అనుకుంటున్నారా ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ కాబట్టి అహం అంటే అర్థం ఏంటి ఈశ్వర అహం ఈశ్వ అహంకు అర్థం రాస్తున్నారు ఎటువంటి ఈశ్వరుడు క్షేత్రజ్ఞము క్షేత్రజ్ఞ అనబడే ఆ చైతన్యము అది ఎవరు అహమ్మే అది ఎటువంటి చైతన్యము ఆ క్షేత్రము అనబడే ప్రకృతి యొక్క శక్తిని తన అధీనంలో పెట్టుకుని ఉన్న చైతన్యము దానికే ఈశ్వర అని పేరు సో క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయ అంటే ఆయనకి రెండు ప్రకృతులు ఉన్నాయి ద్విధ ప్రకృతి నాకు రెండు రకముల ప్రకృతులు గలవు ఒకటి అపరా ప్రకృతి దానికే క్షేత్రము అని పేరు రెండవది పరాప్రకృతి దానికే క్షేత్రజ్ఞుడు అని ఈ రెండు శక్తులతోటి కూడి ఉన్నాను నేను అటువంటి ఈశ్వరుణ్ణి నేను అనర్థం కాబట్టి అహమ్మన్న పదానికి శ్రీకృష్ణుడు దేవగీనందనుడు వసుదేవసుడు సూరసేన మహారాజు మనవడు రుక్మిణికి ఏమో బా భర్త రుక్మిణికి బా రుక్మికి అలా మొదలు పెట్టకూడదు దట్ ఈస్ నాట్ ది హియర్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ హియర్ ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి సార్ నేను హోఆర్ యూ అని అడిగితే మీ బావమరిదికి భావం అలా చెప్తారండి మీ మీ నేను ఆ మేనేజర్ హియర్ మేనేజర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ అని అదో అలా ఏదో చెప్పాలి తప్ప నేను మా ఫలానా బస్తీలో సుభద్ర అమ్మాయిందండి ఆమె మొంగ నేను అలా అలా అలా చెప్తారా కాబట్టి అహం అహం పదానికి భాష్యకాలం రాశారు అలా ఎందుకు రాశారంటే మీరు దీన్ని పురాణంలో కన్వర్ట్ చేయొద్దు సో దాని సూత్రం కూడా ఉంది బ్రహ్మ సూత్రాల సో శాస్త్రదృష్ట్యా తోపదేశో వామదే భవత్ అని శాస్త్రదృష్టిలో అహం శబ్ద ప్రయోగం తప్ప పురాణ దృష్టిలో కాదు నేను ఏదో కొంత డైవ్ డైగ్రెస్ కూడా వీల్లేదు దట్ ఈస్ ది దేర్ ఆల్ ఆఫ్ దాట్ అహం ఆ అహం నేనేం ఆ క్షేత్ర గర్భమును నిక్షిపం చేస్తాను అనే ఆ మొత్తం సెంటెన్స్ని ఆయన దానికి సంగ్రహంగా తాత్పర్యాన్ని చెప్తున్నారు అలాగా అవిద్యా కామకర్మోపాధిస్వరూపానువిధానం క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామిర్థి ఈ శ్లోకాలు వీటి భాష్యము ఇవి చాలా చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని చదువు నేర్చుకోవాలంటే ఓపిక ఉండాలి చాలా ఓపిక పట్టాలి పాఠం చెప్పాలంటే చాలా ఓపిక ఉండాలి ఊరికే అల్పంగా పై పైన అలాగే మెడిల్ చేసినట్టుగా పనికి అది వర్కౌట్ కాదు అంచేతనే కబూల్ ఈ మధ్యకాలంలో భాష్య పాఠాలు చదవడం మానేశారు అందరూ పక్కన పెట్టేసి భగవద్గీత శ్లోకాలు మట్టి ప్రింట్ వేరే సపరేట్గా పుస్తకం ప్రింట్ చేసేసుకుని ఆ పుస్తకం పట్టేసుకుని చెప్పేసుకుంటూ పోవడం విని వాళ్ళు అదే వినేస్తూ ఉన్నాం దానికే సంతోషం అంత దానికే సంతోషం భగవద్గీత పోనీ ఆ మాత్రమేనా ఎవరో చెప్తున్నాడు పది మంది వింటున్నారంటే అదే ఆనందం ఎందుకంటే అది కూడా అరుదే అయిపోతాం భగవద్గీతను పక్కన పెట్టేసి ఏవేవో కొత్త కొత్త పుస్తకాలన్నీ పట్టుకొచ్చేవేవో పాఠాలు చెప్పడం ఇప్పుడు కథ ఉన్నదాన్ని ఎవరూ చెప్పక్కర్లేదు కథంగా ఏం చెప్తారు ఎవరూ వాళ్ళే నాకీ మధ్యలో నాకు ఈ విరక్తి పుడుతూ ఉంటుంది ఎందుకు పుట్టిందంటే ఆ విరక్తి అంత కొడుకు సమాసం చూసేప్పటికి నీరసం వచ్చి పుట్టింది ఆ విరక్తి ఇప్పుడు ఆ సమాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్ ఈ ది ప్రాబ్లం బిఫోర్ మీ సో ఇప్పుడు మీకు నేను ఒక దృష్టాంతం చెప్తాను ఒక అజ్ఞాని నిద్రలేచాడనుకోండి నిద్రలేస్తూనే ఆ వెలుగు అజ్ఞానముతో నిండిన మనస్సు మనస్సులో వీడి సంసారం అనే అది సంసారం మనిషిని నిద్రలేసుకొని ఎలా లేస్తాడండి ఎలా లేస్తాడు ఈ నా ఇల్లు నా వాకిలి నా భార్య కాఫీ తయారు చేసుకోండి నేను వెంటనే కాఫీ తాగేసి స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇవాళ ఆఫీస్లో ఇది ఉంది అది ఉంది అలా లేస్తాడు ఎలా లేస్తాడు ఈ క్షణంలో సంసారం ఏమీ లేదు అప్పుడే నిద్ర తెలివి వచ్చింది ఆ క్షణంలో సంసారం లేదు మరుక్షణంలో మొత్తం సంసారం అంతా వాళ్ళు ఎత్తి మీద కూర్చుంటుంది వచ్చింది అల్లలేస్తారు అవునండి అజ్ఞానం అల్లా లేస్తాడు అజ్ఞాని లోపలే జ్ఞానం ఉంటాడు మీరు తెలుసుకోవాలి ఇప్పుడు సపోజ్ మీకు తెలివి ఇది ఒక సాధన ఆ సాధన ఏమిటంటే తెలివి వచ్చిన తర్వాత తెలివిగా ఉండిపోవాలి థింకింగ్ మొదలు పెట్టకూడదు థింకింగ్ కెన్ వెయిట్ ఇంకొకసారి మనసు దిగక ఇంకా ఉన్నది థింకింగే థింకింగ్ విల్ వెయిట్ అలా తెలివిగానే ఉండిపోవాలి అలా తెలివిగానే ఉండిపోవాలి ఉండిపోతే అర్థం ఏమిటి దాంట్లో ఉన్నటువంటి సాత్విక రాజస తామస వాసనలు వాటి యొక్క వికాసము వాటి నుంచి వచ్చేటువంటి విస్తారమైన సంసారము ఇవన్నీ కూడా అలా సస్పెండెడ్ యానిమేషన్లో పడి ఉంటాయి దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ దెమ్ అవునండి మీరు అలా తెలివిగా ఉంటారు కొంతసేపటికి సరైన లేద్దాము కాఫీ అనేప్పటికీ అక్కడ లైఫ్లెస్గా పడి ఉన్న ఆ ప్రకృతి దాని వెరైటీ అదంతా కూడా ఇట్ కమ్స్ టు లైఫ్ ఇన్ వన్ షార్ట్ అదంతా లైఫ్లోకి వచ్చేస్తుంది ఎలా వచ్చింది లైఫ్లోకి అదిగో ఆ తెలివి అనేది దీంట్లోకి ఇన్ఫ్యూజ్ అయినది అవునండి కాబట్టి క్షేత్రజ్ఞుడికి క్షేత్రంతో సంయోగం వచ్చింది అదే క్షేత్రజ్ఞ క్షేత్ర సంయోగం అప్పుడు వీడు ఒక మనిషి ఒక ద్విపాత్ పశు మనిషిహే మనిషి అంటే ద్విపాత్ రెండు కాల ప్రాణి ఫలానా ప్రాంతం వాడు పంజాబీ వాడు మద్రాసీ వాడు కులం వర్గం ప్రాణం వస్తాయి ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి సొసైటీ తీసుకొచ్చి మీ నెట్టి పెడుతుందా పొద్దున్నే మీరు నిద్రలేసుకొని వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇవన్నీ మీకు అందజేస్తారా అవన్నీ మీ లోపలే మనస్సులోనే ఇలా వాసన రూపంగా ఉంటాయి అవన్నీ ఒక్కసారిగా వికసించి ఒక చక్కటి అసలు సిసలైన నిఖార్సైన అజ్ఞాని నిద్రలేస్తారు అజ్ఞాని వస్తారు సంసారి ఒకటి తయారవుతారు ఈ సంసారి ఎక్కడి వచ్చాడు ఆ క్షేత్రజ్ఞ చైతన్యము ఆ క్షేత్రంతో సమావేశం వల్ల వచ్చాడు అగో అదే సృష్టి అవి ఈ క్షేత్రము అంటే ఈ అంటే అజ్ఞానము అది ఉంటుంది తన స్వరూపమును తెలియకుండుట అవిద్య ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందండి పాము పాము వలన భయము భయం అంటే సంసారం పాము ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఏదో ఉందని తెలిసిందే తప్ప ఆ ఉన్నది త్రాడు అని తెలియకుందుటండి అంతకుముందు మనస్సులో పామువాసన ఉండుట ఆ పామువాసనని తీసుకెళ్లి అక్కడ అధ్యారోపణం చేయుట ఈ విధంగా పాము పుట్టింది పాము పుడుతోనే భయం పుట్టింది ఇది సంసారం ఆ విధంగానే అక్కడ అజ్ఞానం ఉంటుంది వీడి వీడి వీడు హృదయంలో అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం నిద్రపోయింది అది ఇప్పుడు తెలియవచ్చింది అది వికసిస్తుంది వికసిస్తూనే ఎలా వికసిస్తుంది కామా అంటే కోరికలు ఇదో కోరికలు అంటే వజ్రపు పొంగరము ఇంపాలా కాదు అలాగే ఉండక్కర్లా అలాగే ఉండక్కర్లా వీడు ఎప్పుడైతే దేహాభిమానం గలవాడో నిద్రలేస్తాడో ఈ పూట చక్కడ ఫస్ట్ క్లాస్ ఇడ్లీ కావాలి అది అది కూడా కోరిక ఏదో కడుపుకి ఆకంకి తిండి అని దానికి సంబంధించిన కోరికలు ఉంటాయి కాఫీ కావాలి కాఫీ ఎందుకు దేహం నిలబడ్డానికి కాఫీ అక్కర్లేదు కాఫీ కూడా కోరికల్లోనే లెక్క అది కూడా ఇప్పుడు స్టేపుల్ ఫుడ్ అయి కూర్చుంది కాఫీ కాఫీ టీ వాట్ ఎవర్ ఇవన్నీ వికసిస్తాయి కాబట్టి ఏముంటుంది అజ్ఞానము అజ్ఞానము నుంచి ఏమొస్తుంది కామ కోరికలు కోరికల నుంచి ఏమొస్తుంది కర్మ కోరిక పుడితోనే కర్మ ప్రారంభమైపోతుంది అవిద్యా కామ కర్మ ఇది ఉపాధి ఇది ఉపాధి అవిద్యా కామకర్మ అన్నది ఉపాధి ఇప్పుడు ఘటము ఉపాధి ఘటంలో ఆకాశము చిక్కుబడిపోయింది సంథింగ్ లైక్ దాట్ ఆకాశము చిన్నదైపోయింది ఎందువల్ల ఘటమనే ఉపాధి కారణంగా ఆకాశము చిన్నదైపోయింది అన్నట్టుగా ఈ ఈ దేశకాలముల అతీతమైన ఆ చైతన్యతత్వము ఇగో ఈ అవిద్యా కామకర్మ అనే ఉపాధిలో చిక్కుకుని సంసారి అయిపోయింది ఈ ఉపాధి ఈ ఉపాధిలో ఆ క్షేత్రజ్ఞతత్వము అనువిధాయి అనుసరించి ఉంటుంది ఈ ఉపాధిని అనుసరించి ఉంటుంది ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటారు ఆ ప్రకాశం దేనియందు ఉంటుంది హీరో బొమ్మ ఉంటే ఆ హీరో బొమ్మను అనుసరించి ఉంటుంది విలన్ బొమ్మ ఉంటే విలన్ బొమ్మను అనుసరించి ఉంటుంది ఏమంటే ప్రకాశం ఎక్కడ ఉంటుంది హీరోలో ఉంటుందా విలన్లో ఉంటుందా లేకపోతే హీరోయిన్లో ఉంటుందా ఎక్కడ ఉంటుంది అరేపా ఎక్క ఎన్ని బొమ్మలు ఉంటే అన్ని బొమ్మల వెంట అది ఉంటుంది అలాగే మీకు నిద్రలు వేచారు నేను ఫలానా అనేది అజ్ఞానము ఈ చైతన్యం ఎక్కడుంటుందో ఆ జ్ఞానంలో ఉంటుంది ఆ జ్ఞానం నుంచి ఒక కోరిక పుడుతుంది ఈ చైతన్యం ఎక్కడ ఉంటుంది ఆ కోరికలో ఉంటుంది ఆ కోరికతో కర్మ మొదలు పెడతాను ఈ చైతన్యం ఎక్కడుంటుంది ఆ కర్మలో ఉంటుంది అంతటా ఉంటుంది కాబట్టి ధర్మం చేసినప్పుడు చైతన్యము అనువిధాయి అనుసరించి ఉంటుంది అధర్మం చేస్తే కూడా చైతన్యము అనువిధాయి సో ఈ విధముగా క్షేత్రజ్ఞుడు క్షేత్రముతోటి ఈ విధంగా కలుస్తున్నాడు సో నేను ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని ఈ క్షేత్రంతో ఈ విధంగా కలుపుతున్నాను ఆ కలపడం మూలంగానే ఈ సకల జగత్తు ఆవిర్భవిస్తోంది అని అర్థము ఈ శ్లోకాన్ని పూర్తి చేద్దాము సంభవసర్వభూతానా తతో భవతి భారత సంభవత్తి सर्वूता हिण्यगर्भोत्पत्तिरण तत गर्भाध हे भारत अर्जुन हे भारत अर्जुन की भारत अ पेरे भरत वंशन पुटने वाणु आयन की भारत अ पेरचि लेदा भायां रत भाँटे ज्ञानम జ్ఞానమునందు ప్రీతి గలవాడు కనుక భారత అని పేరు వచ్చింది ఇప్పుడు మీరు ఆలోచించండి సమయం సందర్భం అవునా కాదా అనే విషయం పక్కన పెట్టి శ్రీకృష్ణుడు మళ్ళీ చెప్పేవాడు దొరకడం కాక దొరకడు ఆయన దొరికినప్పుడు ఆయన చెప్పాలని అనుకున్నప్పుడు మనం దాన్ని జ్ఞానాన్ని పొందాలి అనే ఉత్సాహంతో ఎంత శ్రద్ధగా విన్నాడు ఆయనకి జ్ఞానమునందు ప్రీతి గలదు అనే మాట సత్యమే కదా ఆ సెన్స్లో మీరందరూ కూడా భారతులే భయామృత ఎందుకని ఇక్కడ నేను ఇక్కడ పళ్ళగంప లేదు కాలక్షేపం లేదు కథ లేదు డోలు లేదు సన్నాయి లేదు ఏమీ లేవు ఓ మైకు నేను కూర్చుని ఉన్నా అయినా కూడా మీరు విడిచిపెట్టకుండగా వారం తర్వాత వారం అలా వస్తూనే ఉన్నారంటే మీకు ఆ జ్ఞానం ప్రీతి లేకపోతే వస్తారా కొన్ని నేను ఏమైనా బుజ్జగించి ఎమ్యూస్ చేసి ఏమైనా చెప్తున్నానా లేదు ఆశ్రవాదం హెచ్చరికలు జారీ చేస్తూ హెడ్ మాస్టర్లాగా పాఠం చేస్తున్నాను కదా కారు వస్తున్నారు అంటే మీ వంటి శ్రోతలు దేవదుర్లభులైన శ్రోతలుంది దేవతలకు కూడా మీ వంటి శ్రోతలు దొరకరు ఎందుకని మీకు ఆ జ్ఞానముందు అట్టి ప్రీతి కాలదు కాబట్టి భారత అంటే అర్థం అది హే భారత సో గర్భాధానము అంటే గర్భమును నిక్షేపించుట ఇక్కడ గర్భాధానం అంటే ఏదో తెలుసుందండి ఆ ఫిలిమ్లో ఎలుగును నింపుట లేకపోతే ఇంకో రకంగా ఎలాగంటే అవిద్యా కామ కర్మలతో నిండి ఉన్న మనస్సులో ఆ మనస్సులు అవన్నీ నిండి ఉన్నాయి నిద్రలేసినప్పుడు ఆ మనస్సు నిద్రలేస్తోంది మనస్సు నిద్రలేస్తుందంటే అజ్ఞానం నిద్రలేస్తోంది కామనలు నిద్రలేస్తున్నాయి కర్మ వాసనలు నిద్రలేస్తుంది అవన్నీ నిద్రలేస్తున్నాయి ఆ నిద్రలేస్తున్న అవిద్యా కామ కర్మల ఆ క్షేత్రజ్ఞ చైతన్యాన్ని నింపుట అది గర్భాధారం ఆధారము అంటే ఉంచుట గర్భస్ ఆధారం సో ఇటువంటి గర్భాధారము వలన ఈ సకల జగత్తు పుట్టింది ఎలాగా మొట్టమొదట ఏదొచ్చింది అసలు ఇన్ జనరల్ మనస్సు నిద్రలేస్తున్న మనస్సులో చైతన్యం నింపారు అన్నది హిరణ్య ఆ మాయాశక్తి ఎందు పరమాత్మ చైతన్యము నింపుట దాని నుంచి పుట్టినటువంటి ప్రథమ జీవుడు ఎవరు హిరణ్య గర్భుడు మీరే హిరణ్య గర్భుడు మీరు నిద్రలు వేసుకొని మీరే హిరణ్య గర్భుడు ఎది బ్రహ్మాండే తత్పిండాండే అక్కడ ఉన్న హిరణ్య గర్భుడే మీ ఎందు ఉన్నాడు మీ ఉన్న హిరణ్య గర్భుడే బ్రహ్మాండమునందు ఉన్నారు ద హ్యూమన్ బీయింగ్ హోల్డ్స్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ ఇన్ హెమ్ అర్థమైందండి మీకు ది ఎంటైర్ జెనిటిక్ హిస్టరీ ఆఫ్ హోమోసాపియన్స్ హోమోసాపియన్స్ అంటే హ్యూమన్ ఫిజికల్ బాడీ ఆ హోమోసాపియన్స్ ఎంటైర్ జెనిటిక్ హిస్టరీ ఎక్కడుంది మీలో ఉండదు మీ అందు కలరు అంటే అర్థం ఏమిటి హిరణ్య గర్భుడు మీ ఎందు హిరణ్య గర్భుడు ఎలా ఉంటాలో తెలియాలంటే ఏం చేయాలి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీకు హిరణ్య గర్భుడు తెలుసుకుంటాడు ఎందుకంటే ఏదే బ్రహ్మాండే తదేవ పిండాండే కాబట్టి ఆ హిరణ్య ద్వారా ఈ సకల ప్రాణులు సకల జగత్తు ప్రకతమగుతా అనేది ఈ రకమైన గర్భాధానము వలన తథ అంటే తస్మాత్ దాని వలన దాని వలన అంటే అటువంటి గర్భాధానము వలన కలుగుతున్నది హే అర్జున మనము మూడవ శ్లోకాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసినాము మళ్ళీ రేపు క్లాసులో ఇంకేమైనా ఒకటి రెండు అంశాలు ఆ శ్లోకంలో చెప్పుకోవాల్సి ఉంటే చెప్పేసుకుని నాలుగో శ్లోకానికి వెళ్తాము ఒకసారి నాలుగు అందాము సర్వోనియా మూర్తయ సంభవంతి తాసా బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః ూర్ణము పూర్ణమిమి పూర్ణా పూర్ణముముద్యూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతిశాంతి